ీగరుభ్యో నమ హరి ఓ శ్రీమహాగాపతివసరంభా వ్యాసంకరమధ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా ారాయణం నమస్కృతర నరోమం దీం సరస్వతీం వ్యాసం తతో తయముదీరే నిగమకల్పతరోగళముఖాదమృతద్రవ సంయ పిబత భాగవతం రసమాలయర రసికా భువి భావకా శ్రీమద్భాగవత పురాణతిలకం యద్వైవానం ఎస్మిన్ పారమహంస్యమేమల జ్ఞానం పరం గీయ విరాగభక్తిసైష్కర్మ్యమావికృత त्रृणव प्रपठन विचारणपुचे नरह कृष्ण प्रिय सकल कमशनाशनम्येकुम भक्तिलासकारि सद् पिबताद लोके ही तीर्थपरीशील భాగవత రచన వల్ల వ్యాసభగవానుడంతటి వాడికి మనశ్శాంతి కలిగిందనటంలో పురాణ ప్రభావం ఏమిటో అవగతమవుతుంది నన్నయ్య తిక్కనాది కవులు భారత రామాయణాలను మాత్రమే తెరిగించి భాగవతాన్ని తన కోసం అట్టి తన పురాకృత పుణ్య విశేషంగా భావించి పొంగి పొలకించి పులకించిపోయాడు పోతన్నగారు దీనిగించి నా జననం పునర్జన్మం అని భాగవత రచన దీక్షితుడయ్యాడు వర్తమానంలో పోతన్నగారి తెలుగు భాగవతంలో పంచమస్కంధాంతర్గత ప్రథమాధ్యాయాన్ని శ్రవణం చేస్తున్నా అదే ప్రియవ్రత విజయం శ్రీమహాభాగవతంలోని ప్రియవ్రతుని వృత్తాంతం ఎంతో సుందరంగా సందేశాత్మకంగా ఉంటుంది ఈ కథలో పోతనగారి హృదయం హృద్యంగా ఆవిష్కరించబడింది ఈ ఉపాఖ్యానంలో మోక్షం కోరుకునేవాళ్లు ఈ సంసారంలో ఈ గృహస్థాశ్రమంలో ఉంటూనే ఈశ్వర కల్పితాలైన భోగ భోగభాగ్యాలను అనుభవిస్తూ ముక్తసంగులై ముక్తి పొందవచ్చన్న సందేశాన్ని మనకిస్తుంది శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ పోతనగారి తెలుగు భాగవతం ఐదవ స్కంధము ప్రథమాశ్వాసము శ్రీకర కరుణాసాగర ప్రాకట ప్రాకటలక్ష్మీ కళత్ర భవ్య చరిత్ర లోకాతీతాశ్రయ గోకుల విస్తార నందగోపకుమార సంపదల్ని ప్రసాదించేవాడవు దయకు సముద్రం వంటి లక్ష్మీదేవిని ఉరలక్ష్మిగా కలవాడవు పవిత్రమైన చరిత్రం కలవాడవు లోకాతీతమైన గుణాలకు ఆశ్రయం అయినవాడవు ఆలమందలను విస్తరింపజేసినవాడవు నందగోపుని కుమారుడవు అయిన కృష్ణ అవతరించు సకల పురాణార్థజ్ఞాన విద్యాతుండగు సూతుండు శౌనకాది మహామునులకిట్లనియే అన్ని పురాణాల్లోని పరమార్థ జ్ఞానాన్ని విషదం చేయటంలో విఖ్యాతుడైన సూతుడు శవనకాది శౌనకాది మహాములతో అంటూ ఉన్నాడు భూనాథుడుతరాత్మజుడైన పరీక్షిన్నరేంద్రుడభిమంజుసు ఆనందమంది ఘన సుజ్ఞానుండగుషుకునుగాంచి సరసతబలికి మునుడారా ఉత్తరాభిమన్యుల కుమారుడైన పరీక్ష నరేంద్రుడు మహాజ్ఞాని అయినటువంటి సుకుణ్ణి చూసి సంతోషంతో సరసంగా ప్రశ్నిస్తున్నాడు మునీంద్ర పరమభాగవతుండు ఆత్మరాముండునైన ప్రియవ్రతుండు గృహంబున నుండి ఎట్లు రమించే కర్మబంధంబులైన పరాభవంబులు గృహంబులయందు ముక్తసంబంధులైన పురుషులకు సంతోషంబుగానేరదుత్తమ శ్లోకుండైన పుండరీకాక్షుని పాదచ్ఛ్యాయంచేసి నిర్వృత చిత్తులైన మహాత్ములు కుటుంబంబునందు నిస్పృహతశేయుదురు కాన ప్రియువ్రతునికి సంసారంబునందు దగులంబు కలుగుటెట్లు దారాగార సుతాదులందు దగులంబు గలుగవానికి ఎట్లు సిద్ధి గలుగు శ్రీహరి ఎందస్ఖలితమతి ఎట్లు గలుగు ఈ సంశయంబు తేటవరపుమని పరీక్షిన్నరేంద్రుడడిగిన సుఖయోగీంద్రుండిట్లనియే మునీ మునివర్య ప్రియవ్రతుడు ఆత్మవిద్యను గ్రహించి ఆత్మారాముడై గృహాసక్తుడై రాజ్యపాలన చేసి చివరకు పరమపదం పొందాడని మీరన్నారు కదా చాలా ఆశ్చర్యంగా ఉంది సంసారాసక్తి పరమపదం నైజ విరోధాలు కదా మునీంద్ర ప్రియవ్రతుడు పరమభాగవతుడు ఆత్మారాముడు కదా అటువంటివాడు ఇంట్లోనే ఉంటూ సుఖభోగాదులను ఎలా అనుభవించాడు గృహస్థధర్మం పాటించేవారికి కర్మబంధాలు వాటి వల్ల కలిగే అవమానాదులు తప్పవు బంధాలు తెంచుకొని వారు సంతోషంగా ఎలా ఉంటారు ఉత్తములు నిరంతరం కీర్తించే ఆ విష్ణుభగవాను అడుగుజాడల్లో పయనిస్తూ చిత్తశాంతిని పొందిన వారు కుటుంబ జీవితం పట్ల అనాసక్తులుగా ఉంటారు ఇల్లు ఇల్లాలు పిల్లలంటే మమకారం పెంచుకున్న వాడికి మోక్షసిద్ధి ఎలా కలుగుతుంది శ్రీహరి మీద గురి ఎలా కుదురుతుంది ఈ సందేహాన్ని తీర్చు స్వామి అని పరిక్షిత్తు అడిగినంత సుఖయోగి వివరిస్తూ ఉన్నాడు హరిచరణంబుజమకరందరసావేసి సత్పురుషుడేళ విఘ్నము బొరసిన తన పూర్వ మహార్గమును విడువడిల రాజా శుకులవారు పరీక్షణ మహారాజ్తో అంటూ ఓ రాజా విను విష్ణుమూర్తి పాదపద్మాలలోని మకరంద రసపానంలో లీనమై పరవశించిన మనసు కలిగినటువంటివాడు మంచి మనుష్యుడు ఒకవేళ ఆటంకాలు అడ్డుతగిలినా పూర్వ మార్గాన్ని సుతరాము వదిలిపెట్టడు స్వభావం చాలా చిత్రమైనటువంటి మాట ఇది సహజమైన జీవన విధానం మధ్యలో మార్పు వచ్చినా సరే భవిను మా నరవరుండు ప్రియవ్రతుండు నారదముని సరణోపేవ్యాత్మస ప్రియవ్రతుడి కథని ప్రారంభం చేస్తూ అంటూ ఉన్నాడు శుకుడు పరీక్షణ ఓ రాజా వినవయ్య ప్రేవ్రతుడు ఒక రాజు స్వయంభోమనుకి కుమారుడు అతడు నారదమహర్షి పాదసేవ చేసుకుంటున్నవాడు అతడొకసారి అధ్యాత్మసం చేపట్టాడు ఆయనకు నిత్యము కూడా ముక్తి గురించే ఆలోచన దీక్షితుండై ధరిత్రీ పాలనము తండ్రి పనిచిన సుజ్ఞానభంగమనుచు అంగీకరింపమినంతయుదిలిసి పద్మాసనుడతనికి అతుల రాజ్యమందుల మిక్కిలి ఆసక్తి బుట్టింతు ననుచును తన చిత్తమందుదలచి తారకాద్యనుస్ఫృత తారాధిపుని మాట్కి శ్రుతులతో గూడియచ్యుత విభూతి హంసవాహనుడగచు ఇంద్రాదుల గది సేవింప బ్రహ్మలోకమునీంద్రులుదన్ను ప్రశంసేయే రాజ్యపాలన చేపట్టవలసిందిగా తండ్రి ఆజ్ఞాపించిన అటువంటి లౌకిక వ్యవహారాలు తన జ్ఞానానికి ఆటంకాలని ప్రియవ్రతుడు భావించుకుని రాజ్యపాలను అంగీకరించలేదు ఇవన్నీ తెలుసుకున్న బ్రహ్మదేవుడు ప్రియవ్రతునికి రాజ్యపాలనం పట్ల ఆసక్తి కలిగించటానికి సంకల్పించాడు ఇంద్రాదులు తన్ను సేవిస్తుండగా సన్మునేంద్రుడు సన్నతిస్తూ చుక్కలతో కూడిన సుధాకరుడిలాగా వేదాలతో కూడి విరిగిపోతూ బ్రహ్మదేవుడు అంశవాహనమిక్కినవాడై సత్యలోకం నుండి మెల్లమెల్లగా తారాపథంలో బయలుదేరాడు మరియు నయ్యై మార్గంబులయందు సిద్ధసాధ్య గంధర్వచారణ గరుడకింపురుషులిరుదశల స్తోత్రంబులు సేయుచుండ గంధమాదన ద్రోణులన్ ప్రకాశంబునందించుచు చనుదించిన పద్మాసనునకు నారదుండు స్వాయంభువ ప్రియవ్రతులతో గూడి ముకుళిత కరకములుండై ఎదురు చనుదించి సంస్థతిస్తవకంబులంబూజించిరి విరించి సంతసించి ప్రియవ్రతునింజూసి నవ్వుచూ ఇట్లనియే చతుర్ముఖుడు మానవలోకం వైపు వస్తున్నప్పుడు ఆయా మార్గాల్లో అటూ ఇటూ సిద్ధులు సాధ్యులు గంధర్వులు చారుణులు గరుడులు కింపురుషులు స్థితించటం మొదలుపెట్టారు గంధమాదన పర్వతం చర్యలు కాంతులీనేటట్టుగా బ్రహ్మదేవుడు వస్తుండగా నారదుడు స్వయంభువ ప్రియవ్రతులతో పాటు చేతులు జోడిస్తూ ఎదురు వెళ్లాడు వారు ముగ్గురు స్థుతులనే పూలగుత్తులతో చతుర్ముఖుణ్ణి పూజించారు విరించి సంతోషించి ప్రియవ్రతుణ్ణి వీక్షించి నవ్వుతూ అంటున్నాడు హరినా ముఖముననీకును గరమెరిగింపంగుననిదే సుస్థిరమతి వినుమంతయు శ్రీహరి వాక్యముగా నిరింగి ్రహ్మగారు ప్రియువ్రతుడితో అంటూ ఉన్నాడు ఓ రాజా విష్ణుమూర్తి నా నోటితో నీకు చెప్పమన్న విషయాన్ని చెబుతున్నాను అందుచేత నా మాటలు శ్రీహరి పలుకులుగానే భావించి నిశ్చలమైనటువంటి మనస్సుతో ఆలకించు కోరివేడ్క నీవు నారదుండును నేను అందరమును ఈశ్వరాజ్ఞభూనియుడు సేయనున్నవారముగాన అతని ఆజ్ఞదప్ప నలవిగాదు గాని నీవుగాని గాని నేను గాని అందరము ఆ నారాయణుని ఆజ్ఞానుసారం నడిచేవాళ్లమే అందువల్ల ఆయన ఆజ్ఞ కాదని స్వతంత్రంగా ప్రవర్తించటం మనకు సాధ్యం కాని పని మరియు శ్రీహరియాగ్ఞను జీవుండు తపోవిద్యలను యోగవీర్య జ్ఞానార్థకర్మంబులను ధనచేత నరులచేతం దప్పింప సమర్థుండుగాడు ఉత్పత్తిస్థితి నాశంబులకు శోకమోహభయ సుఖదుఃఖంబులకు ఈశ్వరాధీనుండెగాని జీవుండు స్వతంతుడుగాడు శ్రీహరి వాగ్రూపంబులైన శ్రుతులందు గుణత్రయంబును రజ్జవునుబంధింపంబడిన యస్మదాదులము ముకుద్దాటిచే పశు మనుష్యులకు వశంబైన చందంబున ఈశ్వరాజ్యం ప్రవర్తించుచుందు నరుండు సుఖదుఖానుభవంబులకు ఈశ్వరాధీనుండు నేత్రంబులు గలవానిచేత దివి అంబడిన అంధుడుంబోలే ఈశ్వరుండిచ్చిన సుఖదుఃఖంబులనుభవించుచున్నవారము స్వప్నంబునన్గన్న పదార్థంబు మేల్కాంచి మిథ్యగా దలంచిన చందంబున మోక్షార్థియైన సుజ్ఞానవంతుండు ప్రారబ్ధసుఖదుఖంబులనుభవించుచు దేహాంతరారంభ కర్మంబులన్బాయనొల్లడు వనవాసియైన జితేంద్రియుండుగాకుండె నేని కామాది సైతుండగుటంజేసి సంసారబంధంబులు గలుగు గృహస్థాశ్రమంబంధును జితేంద్రియుండై ఆత్మజ్ఞానంబు పురుషునకు మోక్షంబు సిద్ధించు శత్రువుల గెలువ ఇచ్చయించిన పురుషుండు దుర్గంబాశ్రయించి శత్రువుల జయించిన మోడ్కిని మోక్షార్థయగు నీవును గృహాశ్రయుండవగుచు శ్రీనారాయణ చరణారవిందంబులను దుర్గంబాశ్రయించి అరిషడ్వర్గంబు జయించి ముక్తసంగుండవై ఈశ్వరకల్పితంబులగు భోగంబులనుభవించి ముక్తింజిందుమనిన ప్రియువ్రతుండు త్రిభువనగురుండైన చతురానను వాక్యంబులవనత మస్తకుండై హమానపూర్వకంబుగా అంగీకరించనంత శుకులవారు పరీక్షితితో అంటూ ఉన్నాడు ఆనాడు బ్రహ్మగారు ప్రియవ్రతుడితో అన్నటువంటి మాటలు శ్రీహరి ఆజ్ఞానుసారం జీవుడు తపస్సు చేయటం విద్యలు నేర్చుకోవటం యోగాన్ని అభ్యసించటం శౌర్యాన్ని ప్రదర్శించటం జ్ఞానాన్ని ఆర్జించటం ఆర్థిక వసతులను సమకూర్చుకోవటం ధర్మం పాటించటం వంటి కర్మలు చేస్తాడు ఈ కర్మాదులకు కర్త దేవుడు కాని జీవుడు కాడు అలాంటప్పుడు వీటి నుండి ఎవడైనా తప్పుకోవటం గాని మరొకరిని తప్పించటం గాని శక్యం పని పుట్టటానికి గాని చావటానికి గాని భయానికి గాని సుఖానికి గాని దుఃఖానికి గాని ఈశ్వరుడు కర్త గాని జీవుడు కానే కాడు శ్రీహరి వాక్కులే వేదాలు రజస్తమో గుణాలనే ముప్పేటల త్రాటితో కట్టబడిన వాళ్లం మనమందరము ముకుతాడు వేసిన పశువులు యజమాని చెప్పు ఎలా ఉంటాయో అలాగే మనమందరము ఈశ్వరాజ్ఞకు లోబడి ఉంటాము మనిషి సుఖదుఖాలకు ఈశ్వరుడే కర్త కళ్ళున్నవాడు గుడ్డివాణ్ణి ఎలా నడిపిస్తాడో అలాగే ఈశ్వరుడు మనలను నడిపిస్తాడు ఆయనకు లోబడి ఆయన ప్రసాదించిన సుఖదుఖాలను అనుభవిస్తున్నాము కరలో చూచిన పదార్థాలను నిద్రమేల్కొన్న తర్వాత అంతా అబద్ధమని అనుకున్నట్లు ముక్తి కోసం ప్రయత్నించే జ్ఞాని తాను పొందవలసిన సుఖదుఖాలను అనుభవిస్తూ ఇక రాబోయే కర్మఫలాలకు దూరంగా ఉంటాడు అడవికి ఇంద్రియ వ్యాపారాలను జయించలేక కామాదులకు లోనైన వాడికి సంసారబంధాలే మిగులుతాయి గృహస్థాశ్రమంలో ఉన్న ఇంద్రియాలను జయించి ఆత్మజ్ఞానం కలిగిన పురుషుడికి మోక్షం తప్పక సిద్ధిస్తుంది విరోధులను గెలవటానికి సిద్ధమైన మేటి కోటలోనే ఉండి శత్రువులను జయించినట్టుగా మోక్షం కోరే పురుషుడు గృహస్థాశ్రమంలో ఉంటూ శ్రీమన్నారాయణుని చరణారవిందాలనే కోటను ఆశ్రయించి కామక్రోధాదులనే అరిషడ్ జయిస్తాడు అలాగే నీవు కూడా ఈశ్వర కల్పితాలైన భోగాదులను అనుభవిస్తూ ముక్తసంగుడవై ముక్తి దక్కించుకోవయ్యా అన్నాడు అప్పుడు ప్రియవ్రతుడు ముల్లోకాలకు గురువైన బ్రహ్మదేవుడి వాక్యాలను తలవంచి గౌరవపూర్వకంగా అంగీకరించాడు బ్రహ్మగారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా చక్కగా విన్నటువంటి ప్రియవ్రతుడు ఆయన మాటల్ని గౌరవంతో అంగీకరించాడు సరసిజానుండు స్వాయంనిచేత అధికమైన పూజలంది నారదు నా ప్రియవ్రతుండు పూర్వ సదనమునకు చతుర్ముఖుడు స్వాయంభవమును శ్రద్ధాభక్తులతో చేసి పూజలందుకున్నాడు అనంతరం ప్రియవ్రతుడు నారదుడు చూస్తుండగా బ్రహ్మదేవుడు తన లోకానికి బయలుదేరాడు సత్యసంధుడైన స్వాయం మనువు బ్రహ్మచేత మనదంత నారదానుమతంబునదు సుతుని రాజ్యమునను నిలిపే బ్రహ్మ సంకల్పంతో నారదుల వారి అనుమతితో సత్యసంధుడైనటువంటి స్వయంభువ మునువు తన కుమారుడైన ప్రియవ్రతునికి రాజ్యభారాన్ని అప్పగించాడు సమర్థుడైన తనయుడికి పట్టాభిషేకం ఇట్లు స్వాయంభో భూచక్ర పరిపాలనం మనకు ప్రియవ్రతుని పట్టంబుగట్టి విషమంబులగు విషయం బుల వలన విముక్తుండై వనంబలకుందని అంత స్వాయంభూ భూలోక పరిపాలన కోసం ప్రియవ్రతుడికి పట్టాభిషేకం చేసి జంజాటాల నుండి బయటపడి తాను అరణ్యాలకు వెళ్లిపోయాడు అంటే వాన ప్రస్థాశ్రమం స్వీకరించాడు తరణీవల్లభూడా ప్రియౌరతుండు మోదంబంధుచున్ లీలనీశ్వర వాక్యంబు నకర్మతంత్రపరుండై సంగంబులంబాపు శ్రీహరి పాదంబుజచింతగిలి నిత్యానందమునుంది దుర్భర రాగాదుల భరద్రోలి ప్రజలం బలిం అత్యున్నతి ధరణివల్లపుడైన ప్రియవ్రతుడు భగవంతుడి ఆదేశంతో కర్మతంత్రపరుడైన శ్రీహరి పాదపద్మాలను స్మరిస్తూ రాగద్వేషాలను వదిలిపెట్టి అనుదినము అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తూ ప్రజలను చాలా చక్కగా పరిపాలన చేశాడు ఇట్లు ప్రియవ్రతుండు రాజ్యంబు సేయుచు విశ్వకర్మ ప్రజాపతి పుత్రికయగు బర్హిష్మతి అనుదాన్పత్ని బడసి యా సతి వలన శీలవృత్తగుణ రూపీర్యౌదార్యంబులందనకు సమానులైన యాగ్నిధ్రేద్మజిహ్మయ్ఞబాహు మహావీరహిరణ్యరేతో ఘతపృష్ట సవన మేధాతిథివీతిహోత్రులను నామంబులుగలపుత్రదశకంబును నూర్జస్వతి అను నొక్క కన్యకనుగాంచనందుగని గవి మహావీరసవనులు బాలకులయ్యు ఊర్ధ్వరేతస్కులలై బ్రహ్మవిద్యానిష్ణాతులై ఉపశమనశీలు రగుచున్ పారమహంస్యోగం వాశ్రయించి సర్వీవ నికాయావాసుజన శరణ్యుండు సర్వాంతరూ భగవంతుండునగు వాసుదేవుని చరణారవిందావిరత స్మరణానగత పరమభక్తిగాంబున విశోధితాంతఃకరణులగుతూ ఈశ్వరు తదాత్మ్యంబు బొందిరంత ప్రియవ్రతుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె బర్హిష్మతి అనే యువతని పెళ్లి చేసుకున్నాడు ఆమె గుణశీల రూప తనతో సమానులైనటువంటి పది మంది కొడుకుడలను ఒక కుమార్తెను కన్నాడు వారు అగ్నిధ్రుడు యుద్మజిహ్నుడు యజ్ఞబాహువు మహావీరుడు హిరణ్య రేతసుడు సవనుడు శవణుడు మేధాతిథి వీతిహోత్రుడు కవి అనేటువంటి కుమార్తె పేరు ఊర్జస్వతి వారిలో కవి మహావీరుడు శవనుడు అనేవారు ముగ్గురూ చిన్నవాళ్లైన బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మవిద్యా నిష్ణాతులయ్యారు వారు శాంతమే తమ స్వభావంగా మలచుకొని పరమహంసయోగాన్ని అవలంబించి సన్యాసాశ్రమం స్వీకరించారు వారు సమస్త జీవులకు ఆవాసమైనవాడు సంసార భయభ్రాంతలకు శరణ్యమైనవాడు సర్వాంతర్యామి భగవంతుడు అయిన వాసుదేవుని పద్మాల వంటి పాదాలను సర్వదా సంస్మరిస్తూ అందువల్ల ప్రాప్తించిన భక్తియోగ ప్రభావంతో మనస్సు మరింత పరిశుద్ధం కాగా ఈశ్వర తాదాత్మ్యం పొందారు శుకుల వారు పరీక్ష మహారాజుకు చెబుతూ ఉన్నాడు వసుధేషయా ప్రియవ్రతుడు కాంతయంతధికుల మన్వంతరాధిపతుల మరియు ఉత్తముడు తామసుడు రైవతుడను సుతులను బుట్టించ సుమహితులను ముందు జన్మించిన మువ్వురు పుత్రులు అవ్యయపదవికి నరుగుటయును అంత ప్రియవ్రతుడఖిల శత్రవ కోటిదన బాహుబలముచేతను జయించి అతడు బర్హిష్మతి కాంతయందు భ్రీతిగలిగి యౌవనలీలా వికాసహిలనాదుల చిత్తంబు గీలుగొల్పి గతవివేకుండు వోళే భోగములబుందే ప్రియవ్రతుడు మరొక్క భార్య వల్ల ముగ్గురు కుమారుల్ని కన్నాడు వారే ఉత్తముడు తామసుడు రైవతుడు అనేవాళ్లు వాళ్ళందరూ చాలా గొప్పవాళ్లు వారు మనువులయ్య మన్వంతరాలకు అధిపతులయ్యారు ముందు పుట్టిన కవి మహావీర శవనులు అక్షయమైన మోక్ష పదాన్ని అందుకున్నారు అనంతరం ప్రియవ్రతుడు తన బాహుబలంతో సమస్త శత్రు సమూహాన్ని జయించాడు బహిష్మతి మీద అతిశయించిన అనురాగంతో యౌన వికాసాలైన విలాసాలలో మనస్సు లగ్నం చేసి వివేకం కోల్పోయిన వానిలాగా అఖండ భోగాలనుభవించాడు సర్వసంపదలతో సుఖభోగాలతో జీవనాన్ని సాగించాడు ఇట్లు ప్రియవ్రతుండేకాదశ అర్బుత పరివత్సరంబులు రాజ్యంబు సేసి యొక్క మేరునగ ప్రదక్షిణంబు సేయు సూర్యునకు అపరభాగంబునన్ ప్రవర్తించు అంధకారంబు నివర్తింపంబువుని భగవదుపాసనాజనితాతిపురుష ప్రభావుండయి సవిత్రురథ సదృక్షవేగంబు గలిగి తేజోమయంబైన రథంబు నారోహణంబు శేషి రాత్రుల నెల్ల దినంబులనర్తునని సప్తవారంబులు ద్వితీయ తపనుండుబోలె నరదంబు వరపుటయు నా రథనేమి మాగంబులు సప్త సముద్రంబులును నా మధ్య భూసందులు సప్తద్వీపంబులునయ్యనందు ఈ రకంగా ప్రియవ్రతుడు పదకొండు అర్బుద సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు ఒకనాడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తున్న సూర్యుడికి ఆవలి భాగంలో కనిపించే చీకటిని రూపుమాపాలనుకున్నాడు సూర్యుడి రథంతో సమానమైన తేజోమయమైన రథం ఎక్కాడు అతనికి ఆ శక్తి భగవంతుణ్ణి నిరంతరం ధ్యానించటం వల్లనే కలిగింది రాత్రులను పగలుగా మారుస్తారని ప్రియవ్రతుడు రథారూఢుండై రెండవ సూర్యుడిలాగా వెలిగిపోతూ ఏడు సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఆయన్ను వారించాడు ప్రియవ్రతని రథచక్రాలు గాళ్లు పడ్డదారులు సప్త అయ్యాయి ఆ గాళ్లకు నడుమనున్న భూమి సప్త ద్వీపాలయ్యాయి సరస ప్లక్ష జంబూప్లక్షమిద్వీప కుచక్రం చాక పుష్కరములనగ అలరునా ద్వీపంబుల జంబూ ద్వీపమునరంగలై అట ఉత్తరాయత్య ద్విగుణితమయీ యుండుంటి కతిశయల్లు క్షారే క్షురస సురాజీర దుదకంబులు గలుగు సారములేడు ద్వీప పరిమాణములుగల్గి విస్తరిల్లు సంధి సంధిని బరిగల చందనమున చందమునను గ్రమము తప్పకయుండొంటి గలయకుండు సకల జీవులకెల్ల ఆశ్చర్యమగను సకల జీవులకెల్ల ఆశ్చర్యముగను ఆ ప్రియువ్రతుడు యొక్క శక్తి ఐశ్వర్యం జంబూ ద్వీపం లక్షద్వీపం శాల్మలి ద్వీపం కుశద్వీపం క్రౌంచ ద్వీపం శాఖ ద్వీపం పుష్కర ద్వీపం అనేవి సప్త వాటిలో జంబూ ఒక లక్ష యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది ఇలాగే ఒకదానికొకటి రెట్టింపు వైశాల్యం కలిగి వరుసగా ఏడు ద్వీపాలు ఉన్నాయి వాటి నడుమ ఉప్పు సముద్రం చెరకు సముద్రం మధ్య సముద్రం ఘృత సముద్రం పాల సముద్రం పెరుగు సముద్రం మంచినీటి సముద్రం అనే ఏడు సముద్రాలున్నాయి ఒక ద్వీపంతో ఇంకొక ద్వీపం కలిసిపోకుండా ఉండటానికి సముద్రాలు ఏర్పడ్డాయి అవి ద్వీపాల చుట్టూ అగడ్తల ఉన్నాయి ఈ ద్వీప సముద్ర నిర్మాణాలు సకల జీవులకు ఆశ్చర్యం గొలిపే అద్భుతమైన దృశ్యాలు పరీక్ష మహారాజా ఇంకా చెబుతూ ఉన్నాడు శుకులవారు అట్టి ద్వీపంబులయందు పరిపాలనంబునకున్ ప్రియవ్రతుండాత్మబౌలు ఆత్మసమానశీలునైన యాగ్నీధ్రేద్మజిహ్మ యజ్ఞబాహు హిరణ్యరేతో ఘృతపృష్టమేధాతిథి వీతిహోత్రనొక్కొక్కని ఒక్కొక్క ద్వీపంబునకున్ పట్టంబు గట్టి యూర్జస్వతి అను కన్యకును భార్గవునకిచ్చ భార్గవునకు నూర్జస్వతియందు దేవయానయను కన్యారత్నంబు జనించే అట్టి బలపరాక్రమవంతుండైన ప్రియవ్రతుండు విరక్తుండనాడు నిజ గురువగు నారదుని శరణాను సేవనుపతిత రాజ్యాది ప్రపంచ సంసర్గంబుదల ప్రియవ్రతుడు తనంతటి వాళ్లైన తన కుమారులను అగ్నిధుడు ఇద్మజిహ్నుడు యజ్ఞబాహువు హిరణ్యరేతసుడు ఘృతపృష్ఠుడు మేధాతిథి నీతిహోత్రుడు అనేవాళ్లని ఒక్కొక్క ద్వీపానికి ఒక్కొక్కరిని పట్టం కట్టించాడు ఊర్జస్వతి అనే కన్యను భార్గవునికిచ్చి పెళ్లి చేశాడు ఆ దంపతులకు దేవయాని అనే కన్యారత్నం పుట్టింది ఆ తర్వాత మహాపరాక్రమవంతుడైన ప్రియవ్రతుడు విరక్తుడయ్యాడు ఒకనాడు నారదుడి పాదసేవల్ల ప్రాప్తించిన రాజ్యసంపదలను సంసారబంధాలను తలచుకుని విచారణ చేస్తూ ఉన్నాడు ట ఏ ఇంద్రియములచే కట్టంగబడియుండి ఎందుల బయలేక అజ్ఞాన విరచితం బగు పర్వ విషయములను నందకూపంబులందునడగి తరుణులకే వినోదం మృగంబనైయుండి ఎవి ఎల్ల నేనులనను చురోసి హరికృపచేనప్పుడబ్బిన తన వెంట నరుగుదించు కొడుకులకు ఎల్ల రాజ్యము గుదురపరిచి తనదు పత్నుల ఆటి ధనము విడిచి హరి విహారంబు చిత్తంబు నందు సలిపి పరగనల్లన నారద పదవి అయ్యో నేను పంచేంద్రియాలకు బందీనై ఆ బంధనాల నుండి దప్పించుకోలేక అజ్ఞానంతో నిండిన చీకటి నువతిలో పడిపోయాను విలాసవతులైన సతులకు వినోద మృగంగా అయిపోయాను ఈ రకంగా ఆలోచిస్తూ ఉన్నాడు ప్రియవ్రతుడు ఇంకా ఇటువంటి సుఖాలకు నేనేమాత్రం ఇష్టపడను అని నిశ్చయించుకున్నాడు శ్రీహరి అనుగ్రహం వల్ల అబ్బిన ఆత్మవిద్యను అందుకొన్నాడు తన వెంట వచ్చిన కుమారులందరినీ రాజ్యంలో కుదురుగా పదలపరిచాడు భార్యలను పరిత్యజించాడు ధనాన్ని వదులుకున్నాడు చిత్తంలో శ్రీహరిని నిలుపుకున్నాడు నారదుని అడుగుజాడల్లో బయలుదేరాడు సర్వసంగ పరిత్యాగం చేశాడు భోగభాగ్యాలను వదిలివేశాడు ఇట్లుదన రథమార్గంబులు సప్త ద్వీప సాగరంబులుగా చేసి సూర్యునికు ప్రతిసూర్జుండీ సరిద్గిరివనాదులచే భూత నిర్వృతి కొరకు ప్రతి వనకు అవతులు కల్పించి ద్వీపవర్ష నిర్ణయంబులను బుట్టించి పాతాళ భూస్వర్గాది సుఖంబులు నరక సమానంబులుగా అదలంచి విరక్తిం పొంది నిరంతర భగవద్ధ్యాన విమలీకృతాశయుండగుచు హరిభక్తి ప్రియుండైన ప్రియవ్రత చరిత్రంబులీరంబుగా మహిమంబులు నేడు నున్గొనియాడుదురని శుకుండు మరియు ఇట్లనియే ఈ రకంగా ప్రియవ్రతుడు తన రథమార్గాలతో ఏడు ద్వీపాలను ఏడు సముద్రాలను ఏర్పరిచాడు సూర్యుడికి పది సూర్యుడిగా ప్రకాశించాడు నదులను కొండలను వనాలను సరిహద్దులుగా నిర్ణయించి జీవరాశులకు తృప్తి కలిగించాడు దీపాలలో దేశ విభాగం కల్పించాడు భూలోక స్వర్గలోక నాగలోక సుఖాలను నరక సమానంగా భావించాడు విరక్తి పొందాడు నిరంతరం భగవంతుని ధ్యానించడంతో నిర్మలమైన ఆశయాలు కలిగిన వాడయ్యాడు అలాంటి హరిభక్తి పురాయణుండైన ప్రియవ్రతని పవిత్ర చరిత్రలోని ఆదిక్యం తెలుసుకోవటం ఈశ్వరునికి తప్ప మరెవరికీ శక్యం కాదు ఆ ప్రియవ్రతని మహిమలను జనులు నేటికీ కొనియాడుతున్నారు అని చెప్పి సుఖమహర్షి ఇంకా ఉన్నాడు సూతుల శవనకాది మహర్షులందరికీ కూడా ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడు ఆనాడు శుకులవారు పరీక్షణ మహారాజుకు చెప్పినటువంటి విషయాలు హరిసేవనా ప్రియవ్రతుడరయంగా కైవల్య పదవినందుదే ధరచండా హరినామస్మరణజందు అవ్యయపదమున్ ప్రియవ్రతుడు హరిసేవా ప్రభావం వల్ల ముక్తి పదవిని అందుకున్నాడంటే అందులో ఆశ్చర్యం ఏముంది చండాలుడైనా సరే హరిచరణ స్మరణం వల్ల అక్షరమైన మోక్ష పదవిని చేరుకోగలడు అని పలికి శుకుండు మరి యోనిట్లనే ఇట్లా చెప్పినటువంటి వాడై ఆ ప్రియవ్రతుడు యొక్క వైరాగ్యాన్ని ప్రియవ్రతుడు ప్రయాణించినటువంటి మోక్ష మార్గాన్ని చెప్పి ఇంకా అంటూ ఉన్నాడు పరీక్షణ మహారాజుతో ఇదే విషయాన్ని సూతులవారు శౌనికాది మహాములందరికీ కూడా ఆ నైమిశారణ్యంలో తెలియజేయటం జరిగింది ప్రియవ్రతుడి గురించి వివరించిన శుకమహర్షి అతడి వంశక్రమాన్ని గురించి చెబుతూ ఉన్నాడు ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పరమహంస్యాం సంహితయా వైయాసిక్యాం పంచమస్కంధే ప్రియవ్రత విజయే ప్రథమోధ్యాయ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహీ మహేషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్తో మంగళం కోసలేంద్రాయ మహనీయత్మని చక్రవర్తితనూజాయ సాభౌమాయ మంగళం ఓం శాంతి శాంతి